సమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురు పరంపరా ఓం సహనా సహనౌనస్ సహ వీర్యంకరవై తేజస్వినీతమస్సు మావిద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి తన్మన मानवान मनवान्वती सो <coughs> so, ब्रह्मणि वेरवे रूपलगा उपासन चेयट भाष्य मनन मानवान मनवान्वती मनन सोती मननम मन अटे मननम అంటే మనకు ఆలోచించే శక్తి ఉన్నది చూడండి దానికి మననం అని పేరు దానికే మనహ అని పేరు సో ఈ ఆలోచించే శక్తి జ్ఞానశక్తి అది అదేం సామాన్యమైన విషయం కాదు ఈ శక్తి మనం ప్లాన్ చేసి పెట్టుకున్నది ఏం కాదు అది పరమేశ్వరుడు మనకు అనుగ్రహించారు దాన్ని రెండు రకాలుగా మనం చూడవచ్చు ఒకటి పరమేశ్వరుడు మనకి అది అనుగ్రహ రూపంగా మనకి వరంగా ఇచ్చినాడు నెంబర్ వన్ ఆర్ పరమే అంతకంటే బెటర్ పరమేశ్వరుడే ఆ శక్తి రూపంగా ఇక్కడ ఆవిర్భవించి ఉన్నాడు ఇక్కడ అలాగంటే ఉపాసన ఆ విధంగా ఈ హృదయంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఏ మనన శక్తి కలదో ఆ శక్తి రూపంగా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అని ఆ విధంగా మనం ఉపాసన చేయాలి తదు మనహ ఇది ఉపాసీత అలా చేస్తే ఏమవుతుంది మనస్సులో ఉండేటువంటి దోషాలు క్రమంగా తగ్గిపోతాయి మానవాన్ భవతి మననసమర్థోవతి ఐశ్వరుడు యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహం మరింత పుష్కలంగా లభించి ఆ జ్ఞానశక్తి వాడికి బాగా అధికమవుతుంది తన్మనీత మానవాన్ భవతి తర్వాత తన్నమ ఇుపాసీత నమ్యేస్మై కామాష్యం తన్నమ ఇం ీతన గుణవత్ తదుపాసీత మీరు ఎక్కడైనా వినయాన్ని చూస్తే ఆ వినయము సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క స్వరూపమే వినయమన్నది సామాన్యమైన లక్షణం కాదు చాలా కష్టం అహంకారము దర్పము చాలా తేలిగ్గా అలవడుతుంది దానికేమీ కష్టపడక్కర్లేదు వాళ్ళు వినయాన్ని కలిగి ఉండటంలోనే కష్టం మనిషి సాధించేది పెసరంతా దర్పం నిండా ఉంటుంది అలా ఉండటంలో పురుషకారము గొప్ప ప్రయత్నము ఏమీ లేదు అది అది అజ్ఞానం చేతనం సహజంగానే అలా వచ్చేస్తూ ఉంటుంది స్వభావం చేతన ఎలా వచ్చేస్తుంది అంటే మనస్సుని దాని దారిని మనం దాన్ని అది అలా దర్పాన్ని సంతరించుకుని కూర్చుంటుంది కానీ మనం విజ్ఞానాన్ని పొంది విద్యా వినయ సంపన్నే అన్నాడు శ్రీకృష్ణుడు సో ఆ జ్ఞానాన్ని పొంది గొలది వినయం మనకే అధికమవుతుంది కాబట్టి వినయం ఎక్కడైనా మీకు కనపడితే అదేదో వీక్నెస్ కింద చూడడం అన్నది ఆధునిక కాలంలో ఏదో పెద్ద దోషం అది వీక్నెస్ కాదు అది వినయం ఉన్నట్లయితే అది స్ట్రెంగ్త్ నేను చాలా చోట్ల ఉంటాను పాశ్చాత్య దేశాల్లో కూడా వినయంగా మర్యాదగా ఉంటే అది స్ట్రెంగ్త్ కింద భావన చేస్తారు కానీ అది వీక్నెస్ కింద భావన చేయరు అలాగంటే దృష్టికోణం తప్పు అది కాబట్టి వినయం ఎక్కడైనా ఉన్నట్లయితే అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహము వాస్తవంలో పరమేశ్వరుడే ఆ సద్గుణ రూపంగా మనకి దర్శనమిస్తున్నాడు అని ఉపాసన చేయమన్నారు అని మనం భావన చేయాలి సో నమనం అంటే నమహ అంటే నమన గుణవ్ సో ఆ నమస్కారము చేసే స్వభావము వినయము అనేటువంటి గుణము కలిగి ఉన్నది ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడే ఆ గుణం రూపంగా ఉన్నాడు అని మనం ఉపాసన చేయాలి అలా చేసినట్లయితే ఫలం నమ్యే బ్రఫ్వీభవంతి అస్మై ఉపాసిత్రే కామా కామ్యంత ఇది కామా భోగ్యా విషయా సో అస్మై కామా నమ్యే అస్మయంటే వీని కొరకు వీనుకొరకు అంటే ఉపాసిత్రే ఇ ఉపాసుకుని కొరకు నమ్యే కామా కామా అంటే రెండు అర్థాలు కోరికలు అని ఒక అర్థం కోరబడే పదార్థములు అని ఇంకో అర్థం ఇక్కడ మనకి కోరికలు వాడికి వస్తాయి కోరికలు కొత్తగా వచ్చేది కావాల్సిన మన దగ్గరే ఉంటాయి వాటి కోసం మనం దేవుడిని ఓ దేవుడా నాకు కోరికలు ఇమ్ము అని మనం కోరక్కర్లేదు నేను కోరుకునే వస్తువులనిమ్ము అని కోరుకోవాలి ఎనివే కామాహ అంటే కామ్యంత ఇది కామాహ మన చేత కోరబడేవి కనుక సో ధన కనక వస్తు వాహనాదులు ఏవైతే కలవో వాటికి కామాహ అని పేరు చేత గీతలో కూడా కామ ఉంటుంది కామకామి అంటే కామింపదగిన కోరదగిన వస్తువులను కోరువాడు అని అర్థం అక్కడ మొదటి కామశబ్దానికి కోరదగిన వస్తువులు అని అర్థం ఇక్కడ కూడా అంతే కామ్యంత ఇది కామా కోరబడేవి కనుక వాటికి కామా అని పేరు అంటే భోగ్యా విషయ ఇత్యర్థ భోగింపదగిన విషయములు అంటే పదార్థములు అంటే ధన కనక వస్తు వాహనాదులు అవి ఆ కామము ఆ భోగింపదగిన వస్తువులు వీడికి లొంగి ఉంటాయి నమ్యంతే ప్రఫీభవంతి అవి లొంగి ఉంటాయి అంటే లొంగి ఉండడం అంటే ఏమిటండే వీడి మనసులో ఏదైనా ఒక వస్తువు కోరుకుంటే అది వీడికి వెంటనే లభిస్తుంది కాబట్టి ఆ విధంగా వినయం ఉన్నవాడు జీవితంలో చాలా అభివృద్ధికి వచ్చేస్తాడు అహంగా విడిసిపడి వాడు ఎప్పుడూ ఉరికా పైకి పైన అలా విడిసిపడ్డమే కానీ దాంట్లో మిగిలిది ఏమీ ఉండదు వినయంగా ఉన్నవాడు మొత్తం అంతా కూడా వాడేసి సో వినయంలో ఆ గొప్పతనం ఉన్నది కనుక వినయం ఉన్న చోట పరమేశ్వరుడిని ఉపాసన చేసినట్లయితే వాడి కామనలన్నీ కూడా సఫలమవుతాయి అని ఉంచే ప్రేరణ ఒక ఉపాసనకి ఫలాన్ని చెప్పేప్పుడు ఆ ఫలాన్ని ఉత్సాహకరంగా చెప్తారు ఇంట్రెస్టింగ్గా చెప్తారు బాగుందే ఇది అనుకూలంగా ఉందని సాధకుడిగా అనిపించాలి ఆ ఉపాసనని సాధకుడు ప్రేమతో చేయాలి అందుకోసం ఫలవాక్యాలు అలా ఉంటాయి తర్వాత తద్బ్రహ్మే త్యుపా సీత ్రహ్మవాన్ భవతి భాష్యం బ్రహ్మా పరివృఢతమం ఇుపాసీత చూడండి ఈ జగత్తులో మనకి పరివృఢ అంటే ప్రభుత్వము అంటే అధికారము మనకి కనపడుతూ ఉంటుంది ఒక మినిస్టర్ గారు ఉన్నారనుకోండి ఆయన ముందు వెనక గవర్న్మెన్లు వాళ్ళు ఉంటారు ఆయన మాట చెప్తే వెంటనే పని చేసేసేందుకు మూడు మంది అధికారుల సిద్ధంగా నిలిచి ఉంటారు అలాంటి అధికారం మనకి రాజకీయ అధికారము లేకపోతే ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఒక అధికారి యొక్క మాతకి చలామణి అవుతూ ఉంటుంది అవన్నీ మనం చూస్తూ కొంతమంది గృహంలో కూడా బాగా అధికారాన్ని చెలాయిస్తారు ఇంట్లో వాళ్ళందరూ భయపడతారు ఆ చూస్తే అది కూడా ఓ రకం అధికారం అది అది అవసరమా కాదా వేరే సంగతి ఉంది లోకంలో వాస్తవంలో ఇటువంటి అధికారాన్ని చూసి మనం ఈ అధికారములే గొప్ప అనుకోకూడదు వాస్తవంలో ఈ సమస్త జగత్తుపై అటువంటి అధికారాన్ని చేసేటువంటి వాడు పరమేశ్వరుడు సో బ్రహ్మవాన్ బ్రహ్మే తృపాసిత బ్రహ్మ అంటే పరివృఢతమం సమస్త జగత్తులో సర్వోత్తమైన సర్వోత్కృష్టమైన అధికారము కలవాడు ఆ పరమేశ్వరుడే అని గుర్తు చేసుకోవాలి ఎక్కడైనా అధికారాన్ని చూసిన వెంటనే అసలు అధికారం పరమేశ్వరుడిదండి ఈ తెసరంత అధికారాలు వీటిల్లో ఏముంది అని అలాగే గుర్తు చేసుకోవాలి ఒక రాజాధికా రాజపురుషుణ్ణి చూశారనుకోండి ఇప్పుడు మినిస్టర్ గారిని చీఫ్ మినిస్టర్ గారిని చూశారనుకోండి అబ్బా ఏం అధికారం ఆయన చుట్టూ ఎంతమంది ఎంతలాగా కంగారు కంగారుగా పరుగులు ఎత్తుతో ఆయనకు మడుగులు పాదాలకే నమస్కారాలు చేస్తూ ఉన్నారే అని అనిపించినప్పుడు వెంటనే వాస్తవంలో ఈ సర్వ జగత్తుకి పూర్ణమైన అధికారం కలిగినటువంటి స్థానము ఈశ్వరుడు మాత్రమే అని ఈశ్వరుణ్ణి స్మరించాడు అంతేగాని ఈ అధికారాన్ని చూసి వాడు ఎంత భాగ్యవంతుడో మనం ఉన్నాం ఎందుకు పనికిరావు అని అసూయపడ్డమో లేకపోతే వాడి వెనక్కాలు తిరుగుతుంటే ఆ అధికారం వల్ల మనకు కొంత లాభం ఉంటుందని చెప్పేసి ఆ రకమైనటువంటి లంపటత్వంలో పడ్డము అలా ఉండకూడదు ఏం చేస్తారంటే ఆ ఫోటో తీసి సమయంలో సమయానికి అక్కడికి వచ్చి నిలబడి ఆ పక్కన అలాగా వీ ది వీ టు బి సీన్ విత్ ది హయ్యెస్ట్ అథారిటీ మనం ఈ ఉగాది ప్రభుత్వ పురస్కారాలు అలాంటప్పుడు మీకు కొంచెం పరిశీలించండి ఆ స్టేజ్ మీద ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే మీకు ఈ లక్షణంగా కనపడిపోతుంది అక్కడ పెద్ద ఆయన అందరికంటే పెద్ద ఆయన మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు ఎవరో ఉంటారు వారు చుట్టూ కొంతమంది వారిని వందిమాగధులు అని అంటూ ఉంటారు లోకంలో అలాంటి పేరుంది అంటే ఆ మినిస్టర్ గారితో పాటుగా కలిసిమెలిసి కొంచెం భుజం భుజం రాసుకుని తద్వారా ఆ అధికారము మనకు కూడా కొంత ఆ పరిమళం మనకు కూడా వస్తుందని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా అనవసరం ఈ ఈ అధికారాలన్నీ చిన్న చిన్న అధికారాలు అటువంటి అధికారం కంటపడ్డ వెంటనే ఒకసారి పరమేశ్వరుణ్ణి స్మరించి ఈ ముల్లో కాలపై అధికారము అయినది ఆ పరమేశ్వరుణ్ణి మనం ఉపాసన చేయాలి అలా అలా చేయమన్నారు బ్రహ్మ పరివృఢతమం బ్రహ్మ అంటే అర్థం అది పరివృఢతమం అంటే ప్రభు తమం పరివృఢ అనే శబ్దానికి ప్రభు అని అర్థం సో సర్వోత్తమైన తమ ప్రచయానికి అన్నిటికంటే ఎక్కువ అని అర్థం సో సర్వోత్తమైన అధికారము కలవాడు పరమేశ్వరుడు అని మనం ఉపాసన అలా చేసినట్లయితే ఆ గుణం మనకి లభిస్తుంది బ్రహ్మవాన్ తద్గుణో మీరు పరమేశ్వరుని ఆ సర్వేశ్వరునిగా ఉపాసన చేస్తే ఆ ఈశ్వరత్వం మీకు వస్తుంది ఎలాంటి ఈశ్వరత్వము బాహ్య పరిస్థితులని ధైర్యంతో ఎదుర్కొనుట తర్వాత అసూయ మొదలైన లక్షణాలు లేకుండా ప్రసన్నంగా అన్ని సందర్భాలలోనూ ప్రసన్నంగా ఉండగలుగుతా ఇంద్రియాలపై వశీకరణము మొదలైనటువంటి ఆ ఈశ్వరత్వం మీరు పది మందిని మీ తంబు కింద అట్టేపెట్టుకుని మీ చెక్కు చేతల్లో పెట్టుకున్నారనుకోండి అదొక రకమైన అన ఉల్లాసము కానీ మీ శరీరము మీ మనస్సు మీ ఇంద్రియాలు మీ అధీనంలో ఉన్నాయనుకోండి దాన్ని సాటి ఏది లేదు ఒకడు ఒక దేశాన్నంతని పాలిస్తూ ఉండచ్చు కానీ వాడికి తన శరీరం తన అధీనంలో ఉండదు తన మనస్సు తన అధీనంలో ఉండదు రాత్రి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఏం అలా అందరి ముందు చాలా ఒక పెద్ద అధికారాన్ని చెలాయించి తను ఒంటరిగా ఉన్నప్పుడు భయాలతోటి కామనలతోటి సతమతమవుతూ ఉన్నాడనుకోండి అది కోరదగ్గ పరిస్థితి అది కాదు మనం ఊళ్ళో వాళ్ళ మీద అధికారం చెలాయించలేకపోవచ్చు కానీ మన మనస్సు మన అధీనంలో ఉందనుకోండి అది నిజంగా కోరదగ్గది అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈశ్వరత్వము ఈ ఉపాసకునకు సిద్ధిస్తుంది తర్వాత తద్బ్రహ్మణ పరిమర ఇత్యుపాసీత परस्यां ब्रह्मण पर अस्पचता विदुद्दृष्टिश्चंद्रमा आदिता తత్ బ్రహ్మణ పరిమర ఇుపాసీత కొంచెం తగ్గించండి ఒక్క పిసరం యా ఓకే ఓకే బాగుంది బాగుంది ఓకే సో తత్ బ్రహ్మణ పరిమర ఇుపాసీత పరిమర బ్రహ్మణ తత్ బ్రహ్మణ అది పెట్టండి పరిమర అని ఉంది పరిమర అంటే పరస్య బ్రహ్మణ పరబ్రహ్మ యొక్క వాట్ ఈస్ దిస్ పరిమర పరిమర అంటే పరిమ్రియంతే అస్మిన్ ఇది పరిమర అస్మిన్ దీనియందు పరిమ్రియంతే అంటే విలీనమగుచున్నవి దీనిలో అంతర్భాగములగుచున్నవి అనే వ్యుత్పత్తిని అనుసరించి పరిమర అనే శబ్దానికి వాయువు అని అంటే ఏమిటండి వాయువులో ఏమిటి విలీనమవుతాయి అంటే వేదంలో కొన్ని పదాలని ఆ మంత్రాలే డిఫైన్ చేస్తాయి వాయువుకి పరిమర అని పేదం వే వేదం పేరు పెట్టింది తమేతా పంచదేవత అపియంతి అని ఒక శృతి ఉన్నది వేదంలో మరో చోట ఏమైనా ఉందంటే ఈ వాయువును యత పంచదేవతా ఈ ఐదు దేవతలు వెళ్ళి ఆ వాయువులో విలీనమవుతూ ఉంటాయి అని వాయువుకి పరిమర అని పేరు పరిమ్రియంతే అస్మిన్ ఈ వాయువునందు ఈ ఐదు దేవతలు వచ్చి విలీనమవుతాయి ఏమిటా ఐదు దేవతలు విద్యుత్ విద్యుత్ అంటే మెరుపు మెరుపు మెరిసిందనుకోండి ఆ ఎనర్జీ అంతా దేంట్లో కలిసిపోతుంది వాయువులో కలిసిపోతుంది అని అలాగే వేదం అలా వర్ణించింది వృష్టి వృష్టి వర్షం పడింది అనుకోండి ఆ హ్యూమిడిటీ అంతా రేజ్ అయిపోతుంది అది ఎక్కడికి వెళ్ళిపోతుంది వాయువులో అంతర్భాగం అయిపోతుంది కొంత జలంలో భూమిలోకి వెళ్ళినా ఆ వర్షం పడుతుంటే వచ్చినటువంటి హ్యూమిడిటీ అంతా కూడా వాయువులోనే విలీనమవుతూ ఉంటుంది చంద్ర మాహ చంద్రుని వెన్నెలంతా కూడా వాయువులో కలిసి ఉంటుంది ఆదిత్య సూర్యుని కాంతా కూడా వాయువులో ఉంటుంది అగ్ని ఎక్కడ వేడున్నా ఆ వేడంతా వాయువులో విలీనమైపోతూ ఉంటుంది ఈ విధంగా ఈ జగత్తునంతని వ్యాపించి ఉన్నటువంటి ఆ వాయువునందు విద్యుత్ వృష్టిశ్చంద్రమాహ ఆదిత్యహా అగ్నిహి అనే ఈ ఐదు దేవతలు విలీనమవుతూ ఉంటారు గనక పరిమ్రియంతే అస్మిన్ అనే వ్యుత్పత్తిని అనుసరించి వాయువుకి పరిమరాహ అని పేరు ఆ సంగతి వైదిక సాహిత్యంలో అనుభవం ఉన్న వారికి తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణ పరిమర ఇుపా సీత అని ఇక్కడ ఉన్న సంహిత భాగంలోనూ బ్రాహ్మణ భాగంలోనూ ఆ పరిమర శబ్దాన్ని అలా డిఫైన్ చేశారు శంకరుడు అది తీసుకొచ్చి అది దీనికి అర్థము అంటే వేదమంత్రాలకు అర్థం చెప్పడం అంటే మామూలుగా డిక్షనరీ చూస్తే మీకు అర్థం కనపడదు అసలు పరిమరహ అనే మాటే కనపడదు మీకు సో వాయువుకి పరిమరహ అని అధ్యతనే ఆయన అంటారు అత వాయు పరిమర శృత్యంతర ప్రసిద్ధే ఈ విధంగా మరో వేదమంత్రంలో ప్రసిద్ధంగా చెప్పబడి ఉన్నది కాబట్టి వాయు శబ్ద వాయువు అని అర్థం పరిమర శబ్దానికి అర్థం స ఏ వాయం వాయు ఆకాశేణి ఆకాశ బ్రహ్మణ పరిమర ఇప్పుడు బ్రహ్మ యొక్క పరిమరము బ్రహ్మ యొక్క పరిమరహాను ఉంది కదా ఇప్పుడు చూడండి వాయువుకి ఆకాశానికే అభేదం ఎందుకంటే ఆకాశాద్ వాయు ఆకాశము నుండి వాయువు పుట్టింది కనుక కార్యము వాయువు ఆకాశము కారణము ఎప్పుడు కూడా కార్యము కారణం కంటే అభిన్నంగా ఉంటుంది అది వ్యవస్థ కార్యకారణములకు భేదం ఉండదు కార్యం వెళ్ళి కారణంలో విలీనమైపోతూ ఉంటుంది అంచైతే ఆయన అంటారు అయం వాయువు ఆ ఈ వాయువు ఆకాశేన అనన్య ఆకాశం కంటే అభిన్నంగానే ఉన్నాడు అన్యుడేం కాదు ఆకాశంలో భాగమే వాయువు ఆకాశంలో విలీనమయ్యే ఉంటాడు ఇది ఆకాశ బ్రహ్మణ పరిమర కాబట్టి బ్రహ్మగారి పరిమర అంటే బ్రహ్మణ పరిమర అంటే బ్రహ్మణ పరిమరో వాయు వాయు ఆకాశాత్ అనన్యర్ ఫోర్ బ్రహ్మణ పరిమరేస్ ఆకాశ అయితే ఎటువంటి ఆకాశము వాయు రూపంగా ప్రకటమవుతున్న ఆకాశము ఆకాశము వాయువాత్మానం బ్రహ్మణ పరిమర విద్యుపాసీత సో ఈ ఆకాశం ఉన్నదే ఇది వాయుస్వరూపమే వాయువు దానిలో ఆకాశంలోనే లీనమవుతుంది ఆ వాయువునందు పంచదేవతలు లీనమైనారు ఈ ఆకాశము వాస్తవంలో బ్రహ్మలో లీనమవుతుంది కాబట్టి ఐదు దేవతలు వాయువులో వాయువు ఆకాశంలో ఆకాశం బ్రహ్మలో లీనమవుతుంది ఈ విధంగా ఈ సమస్త జగత్తు కూడా పరబ్రహ్మ ఎందే విలీనమగుతున్నది పరబ్రహ్మ ఎందే స్థితిని కలిగి ఉన్నది అని ఒక బిగ్గర్ పిక్చర్ అంట ఈశ్వరుని కంటే భిన్నంగా ఏదీ లేదు ఎందుకంటే మీరు వాయువు ఆకాశమో ఐదు దేవతలను ఎప్పుడైతే కన్సిడర్ చేశారో ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ ఆ విధంగా మీరు పర్టికులర్గా ఆ మీరు ఉపాసన చేసినట్లయితే అటువంటి వ్యక్తికి ఒక ఫలము ఏమిటా ఫలం అంటే పది ఏనం ప్ర ఏవం విధం प्रतिस्पर्धिशत अद्विष्त सपत्ना यो बी अथो विशेष्यशन सपत् फलमेवे परी प्रिया भ्रातृवी अनुंदे अत इंको वक्यमें परीए प्रिया भ्रतविया పరియేణం మ్రియంతే ద్విషంతస్వత్నా ఆ రెండు వాక్యాలు కలిపి ఫలం ఇప్పుడు పరియేనం పరిమ్రియంతే పరియన రూపసరిగే ధాతువు దగ్గరికి వెళ్ళిపోతుంది పరిమ్రియంతే ఏనం అంటే ఈ ఉపాసకుని గురించి ఏనం అంటే ఏవం విధం ఈ ఉపాసకునే ఈ విధంగా ఉపాసన చేసే ఉద్దేశ ఆయనను ఉద్దేశించి కొంతమంది శత్రువులు ఉంటారు ప్రతిస్పర్ధిన ఈ శత్రువులు ఆయన శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు ఏం కాదు జ్ఞానికి శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు అని ఒక మీమాంస ఉంది గీతలో కూడా వస్తుంది ఇటువంటి ప్రశ్న గీతలో ఏమన్నా శంకరులు ఇది గీతలో ఒక శ్లోకం దగ్గర ఈ చర్చ చేశారు అక్కడ ఏమనుందంటే సుహృన్ మిత్రారు యుధాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్వపిచ పాపేషు సమదృష్టి విశిష్యతేనది సో సమదృష్టి అంటే సమ్యగ్దర్శనము కలిగవాడు జ్ఞాని ఆయన సుహృ మిత్రుని ఎందు ఒకే రకంగా ఉంటాడు కాబట్టి మీరు జ్ఞానన్నారు కదా జ్ఞానికి మళ్ళీ మిత్రుడు శత్రువులను రెండు వర్గాలు ఉంటాయా రెండు వర్గాలు ఉంటే ఆ రెండు వర్గాలు ఏదో ఒకే రకంగా ఉంటాడని చెప్పొచ్చు జ్ఞాని దృష్టిలో రెండు వర్గాలే ఉండవు కదా మరి మాట ఇలా ఉంది ఏమిటంటే జ్ఞాని దృష్టిలో రెండు వర్గాలు ఉండవు కానీ ఆయన్ని చూసి కొంతమంది మిత్రులుగాను మరికొంతమంది శత్రువులుగాను ఉంటారు కొంతమంది అసూయ ఉంటుంది ఆ కారణంగా ఆ వ్యక్తి వాడి వాడి దారిని వాడు వెళ్ళిపోతూ ఉంటాడు వాడేదో తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ మహాత్ముడిని చూసి వీళ్ళు అసూయపడి ద్వేషిస్తూ ఉంటారు ఆయనకేం సంబంధం లేదు ఆ ద్వేషంతో మరి కొంతమంది ఆయన్ని చూసి నమస్కారం చేసి పూజిస్తారు మరి కొంతమంది న్యూట్రల్గా ఉంటారు కాబట్టి ఆయన యొక్క ప్రయత్నంతో సంబంధం లేకుండా ఇలా వచ్చింది ప్రయత్నంతో సంబంధం లేకుండగా మిత్రులు శత్రువులు న్యూట్రల్ అందరూ ఉంటారు ఇక్కడ కూడా అంతే కాబట్టి ఈ విధంగా ఉపాసన చేసేటువంటి ఆయన్ని ఉద్దేశించి కొంతమంది ద్వేషిస్తారు ప్రతిస్పర్ధులు ఉంటారు దే ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ స్పర్ధ ఈజ్ కాంపిటీషన్ దే ఫీల్ దట్ దిస్ ఫెలో ఈజ్ ఎ కాంపిటీటర్ ఫర్ అస్ అని ఫీల్ అవుతారు హీ డజంట్ నో అబౌట్ ఎనీథింగ్ అబౌట్ కాంపిటీషన్ దే ఫీల్ లైక్ దాట్ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు దేనికి కాంపిటీషన్ వస్తాడు దేనికి కాంపిటీషన్ ఉన్నాడు ఆయన దాన్ని ఆయన ఉంటాడు బట్ సమ్ పీపుల్ సమ్ సమ్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ లైట్ మే ఫీల్ ఓ మై గుడ్నెస్ దిస్ ఫెలో ఈజ్ కంపీటింగ్ విత్ అస్ అని అనుకోవచ్చు కాబట్టి అలాగంటే ప్రతిస్పర్ధులు ఉండ ఉండొచ్చు ఈ ప్రతిస్పర్ధుల్లో మళ్ళీ రెండు రకాలు ఒకళ్ళు హీఈస్ ఏ కాంపిటేటర్ టు ఆస్ సరే కానీ వాడి దాన్ని వాడు ఉంటాడు మన దాన్ని మనం ఉందాం అని ఊరుకునేవాళ్ళు కొంతమంది అద్విషంత మరి కొంతమంది వీడిని ఏమైనా సరే మనం నాశనం చేయాలి అని వెనకాల గోతులు తీసేట వాళ్ళు కొంతమంది ఈ కాంపిటేటర్స్లో మళ్ళీ రెండు రకాలు వాడి కాంపిటీషన్ వాడిది మన కాంపిటీషన్ మంది అని ఏదో బిజినెస్లో కూడా ఆ బిజినెస్ చేసుకుని మనకి ఎంత షేర్ ఉందో అంతే సరిపెట్టుకున్నా అని బిజినెస్ చేసుకుంటారు కొంతమంది సౌమ్యంగా మరి కొంతమంది ఏం చేస్తారు వాడి బిజినెస్ హౌస్కి నిప్పు పెట్టడము లేకపోతే వాడిని అటాక్ చేయటము లేకపోతే వాడికి వచ్చేటువంటి లాభాలను వీడుకొట్టేయటము ఏదో ఇలాగంటే మోసాలు చేసి వాడిని పుల్ డౌన్ చేయటానికి సి దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ కం విత్ ది అదర్ పర్సన్ యూ వర్క్ హార్దర్ అండ్ గ్రో దట్ ఈస్ వన్ వే ఆఫ్ కాంపిటీషన్ అది చేత కాకపోతే రెండో మార్గం ఏం మిగిలింది పుల్హిమ్ డౌన్ దేర్ బై విల్ రిమైన్ ఆన్ ది హయ్యర్ లెవెల్ అని అలా వాళ్ళు కూడా ఉంటారు ద్వెషంత అద్విషంతో పిచ సపత్నాహ ఎతో భవంతి శత్రుభావం గలవారు రెండు రకాలుగానూ ఉంటారు అంచేతనే ఇక్కడ ద్విషంత సపత్నా అని ఒక విశేషణాన్ని వేశారు సపత్నాహ అనే పదానికి ద్విషంత ద్వేషభావము కలిగిన శత్రువులు శత్రుభావం కలిగి ఉంటో ద్వేషభావం గలవాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి ఉపాసకుడిని ఆ విధంగా ద్వేషిస్తూ ఆయనకు అపకారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారే వాళ్ళు ఎన్నడూ పైకి రాదు వాళ్ళు వినాశాన్ని పొందుతారు ఈయనేం చేయనక్కర్లేదు ఈయన యొక్క ఉపాసనా బలం చేతనే ఆయనకి తెలియకుండగానే ఆయనని ద్వేషించేవారు విన నష్టపో నష్టపోతారు ఇప్పుడు మహాత్ముల్ని ద్వేషించకూడదు ఇక్కడికే మహాత్ముల్ని తింటు ఉండటమో ఆ వాడికే వచ్చు వీడికే అలా ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే ఏమో ఏ పుట్టలో ఏ బాగుందో అని తెలుసుకుని మనం సంయమనాన్ని పాటించాలే పని కట్టుకుని ద్వేషించటం అన్నది తగదు మనకి ఆయనకి తెలియనే తెలియదు మనం వారిని ద్వేషిస్తున్నాం అని అలాగా వారికి తెలియకుండానే వారిని ద్వేషించి వారికి తెలియకుండానే ఆ ద్వేషం కారణంగా మనం వినాశాన్ని పొందుతాము దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్ యేనం ద్వేషంత సపత్నా పరిమ్రియంతే ప్రాణాన్హతి జహతి అంటే బహువచనం అంట అదో భవతి లాగా అనుకోకుండా జహతి ఎనివే సో ఆ విధంగా ఈ మహాత్ముణ్ణి ఈ ఉపాసకుణ్ణి ఎవరైతే ద్వేషించే శత్రు వర శత్రుభాగం గల వాళ్ళు ఉంటారో వాళ్ళు పరిమ్రియంతే అంటే ప్రాణాన్యహతి వాళ్ళు అపమృత్యువు పాలవుతారు అంటే దాని వాళ్ళు నాశనమైపోతారని వాళ్ళని తిట్టడం తాత్పర్యం కాదు మహి నిందాన్యాయం తాత్పర్యం కాదు దీని తాత్పర్యం ఏంటంటే ఆ ఉపాసకుడు చాలా గొప్పవాడు ఆయన అనవసరంగా మీరు ద్వేషించకండి అని చెప్పడం తాత్పర్యం ే చప్రియా అ్రాతృవ్యా అద్విషంతో పరి ఏ ప్రియా అభ్రాతృవ్యా అంది కదా పరి అన్నది మ్రియంతేకి వెళ్తుంది అంతకు ముందు వాక్యంలో మ్రియంతే పరిమ్రియ ఏ అప్రియా ఏ ప్రియా అప్రియా ఆ ఎవరైతే అప్రియా అంటే ప్రీతి లేనివారో అంటే ఈయన్ని ప్రేమించటానికి బదులుగా ద్వేషిస్తూ ఎవరు అశ భ్రాతృవ్యా అతని శత్రువులు శత్రువులు అంటే శత్రుభావం గలవారు అద్వేషంతో పిచ శత్రుభావం ఉన్నట్లయితే ఆ కారణంగానే వాళ్ళు నష్టపోతారు తేచపరిమ్రియంతే వాళ్ళు నష్టపోతారు అని ఆ విధంగా రెండు వాక్యాల్లో పరియేణం రియంతే ద్విషంతస్వ పరి ఏ ప్రియా ఆ భ్రాతృవ్యాహ అనే రెండు రకాల శత్రుభావం కలిగిన వ్యక్తులు శత్రువులు రెండు రకాల శత్రువులు కూడా ఇటువంటి ఉపాసన విషయంలో వాళ్ళు నష్టాన్ని పొందుతారు కాబట్టి అట్లా శత్రుభావం మహాత్మున విషయంలో పెట్టుకోవద్దు అని చెప్పడం కోసం ఆ విధంగా ఆ శృతి చెప్పింది తర్వాత సయ్చాయం పురుషే దీని మీద మళ్ళీ కొంత విచారం మీరు ఓపికగా ఈ విచారాన్ని గట్టెక్కించాలి ప్రాణోవా అన్నం శరీరం అన్నాదం ఇతరభ్య ఆకాశాంతార్యస్యవ అన్నాదత్వముక్తం మళ్ళీ ప్రకరణం మారిపోయింది అధ్యయమే శంకరులు సంబంధ భాష్యం రాసేస్తున్నారు అప్పుడే బ్రహ్మని వేరు వేరు ఉపాసనలు చేస్తాము ఆయా ఫలాలు ఉంటాయి అని అనుకున్నాం ఆ ఉపాసనలు పూర్తయితే ఇప్పుడు కొత్త ప్రకరణం ఆ ప్రకరణానికి ఇంట్రడక్షన్ చూడండి ప్రాణం వా అన్నం శరీరం అన్నాదని మొదలుపెట్టారు మొదలుపెట్టి శరీరం అంటే పృథివీ ప్రాణము ఇది అన్నము అది అన్నాదము మళ్ళీ రివర్స్ ఆ తర్వాత అప్పులు జ్యోతిష్ అంటే అగ్ని నీళ్లు అగ్ని జలము అగ్ని మళ్ళీ అన్న అన్నాదభావం రివ్ బోత్వేస్ దెన్ పృథివీ ఆకాశము బోత్వేస్ అన్న అన్నాదభావము సో ఈ విధంగా ప్రాణోవాహనమ్మను మొదలుపెట్టి ఆకాశం వరకు ఉన్నటువంటి ఏ కార్య జగత్తు కలదో అంటే పుట్టేటువంటి జగత్తు పరబ్రహ్మ నుండి పుట్టే జ్రహ్మని కారణ బ్రహ్మ అంటారు జగత్తుని కార్య జగత్తు అంటారు సో ఈ కార్య జగత్తు అంతని కూడా అంత పంచభూతాలు వచ్చేసేగా ఇంకేం మిగలేదు ఈ పంచభూతముల పంచభూతముల రూపంలో ఉండే కార్య జగత్తుని అంతని కూడా అన్న అన్నాద రూపంగా మనకి బోధించటమైనది ఆ ఉపాసన చెప్పడం అయినది ఓకే ఉక్తన్నామా కింతేనా సరే చెప్పేదయ్యా ఏమిటంటావు అయితేనో ఉక్తన్నామ సరే చెప్తే చెప్పాడు కింతేనా దానివల్ల ఏమిటంటావు ఇంతకుముందు చెప్పారు కదా రెండు రెండు రెండు అని ఇట్నించటో అట్టించేటు బోళ్ళంతసేపు వాగి ఉన్నారు ఇంకా ఊంతే పట్టుకుని దాన్నేం పట్టుకుని సాగతిస్తారు వాట్ డూ మీన్ బై దాట్ ఉక్తన్నామ కింతేనా తేనా ఏ తత్సిద్ధం పవతి ఆ వి ఆ మొత్తం మూడు రకాల ఉపాసనలు ఏవైతే ఉన్నాయో మూడు రోడ్లు ఆరు రకాలుగా చెప్పారు రెండు రెండు రెండు ఐదింటిని ఆ మొత్తం ఉపాసనని అన్నాన్నాద ఉపాసనని బట్టి మనకు ఒక విషయం సిద్ధిస్తోంది ఒక విషయం ఖచ్చితంగా నిర్ధారణకు వస్తుంది ఏమిటంటేది కార్య విషయ భోగ్య భోక్తృత్వృత సంసారత్వాత్మని ఇది అది సిద్ధి సంసారం ఉన్నది సంసారానికి అనేక డెఫినెషన్స్ ఉన్నాయి ఇక్కడ డెఫినేషన్ ఏమిటంటే నేను భోగించేవాడను భోక్తను భోగ్యమైన జగత్తు నా ఎదురకుండా ఉన్నది అనే ఎంజాయర్షిప్ యాటిట్యూడ్ ఆ విధంగానే మానవుడు మీరు ఆలోచించండి జగత్తుని ఎంజాయర్షిప్ భావంతో జగత్తులోకి ప్రవేశిస్తుంది సో హీ వాంట్స్ టు ఎంజాయ్ థింగ్స్ అండ్ పీపుల్ ఎవ్రీథింగ్ హీ హ్యాస్ టు ఎంజాయ్ సో అలా ఎంజాయ్ చేద్దామని వెళ్తూ ఉంటే వాడికి బొప్పి తలకి బొప్పి కడుకుంది గోడని వెళ్ళి గుద్దుకుంటే తలకి దెబ్బ తగిలినట్టుగా ఎందుకంటే జగత్తులో మనం ఒక్కళ్ళమే కాదుగా ఎంజాయ్ చేసేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఎంజాయింగ్ పీపులే ఇంట్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయంటే వీడు ఎంజాయ్ అయ్యారు వీడు ఎవ్రబడి ఎల్సీస్ అని ఎంజాయ్ దేర్ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బస్పీలో ఎవ్రీబడి ఎల్సీస్ అండ్ ఎంజాయ్ మనకు ఒక్కరికైనా డిజైర్స్ ఉంటా దేర్ ఆర్ డిజైర్స్ ఫర్ ఎవ్రిబడి ఎల్స్ అంటే ప్రతివాడు కూడా ఈ జగత్తుని ఆ డిజైర్ స్ట్రక్చర్ తోటి అప్రోచ్ అవుతూ ఉంటాడు యాజ్ ఎన్ ఎంజాయర్ దాంతో ఆ ఎంజాయ్మెంట్ అనుకూలంగా ఉంటే వాడంతటి వాడలేడు ప్రతికూలమైపోతే దుఃఖితుడైపోతూ ఉంటాడు ఎప్పుడైతే జగత్తు వీడి యొక్క భోగాలని తీర్చడానికి సిద్ధం కాదో లేదా వీడి భోగాలకు ఇతరుల భోగాలతోటి క్లాష్ వస్తుందో అప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఈశ్వరుడి సహాయాన్ని కోరుతాడు ఏమయ్య ఈశ్వర ఈ జగత్తులో నేనేమో ఎంజాయ్ చేద్దామంటేనేమో పరిస్థితులు అనుకూలంగా లేవు మరి నువ్వేదో ఉన్నావని నువ్వేదో ఉద్ధరిస్తావని అంటున్నారు ఇలాగంటే స్తోత్రాలు చదివితే నువ్వేదో ఉద్ధరిస్తావు మరి నీ సంగతి ఏమిటో చూడు నేను స్తోత్రం తాగడం అయిపోతుంది అప్పుడేనో వెన్ యూ విల్ డూ దిస్ అని ఆ ఈశ్వరుణ్ణి ఈ భోగంలో ప్రవేశపెడతా ఇదంతా రిలీజియన్ ఇలాగే ఉంటుంది దీని పేరే సంసారం కే ఈశ్వరుడితో సంబంధం లేకుండా భోగ దృష్టి ఉంటే దాన్ని సెక్యులర్ సంసారం అంటారు ఈశ్వరుణ్ణి కూడా దాంట్లో జత చేసేసి భోగ దృష్టితో ముందుకు వెళ్ళిపోతుంటే అది స్పిరిచువల్ సంసారం లేకపోతే రిలీజియస్ సంసారం మొత్తం మీద సంసారమే సంసారం అంటే ఇలాగే ఉంటుంది భోగ్య భోక్తృత్వృత సంసారీ సంసారము ఏ పరిధిలో ఉన్నది లేదా ఆత్మకి ఈ సంసారానికి సంబంధం ఎత్తిది అని అంటే కొంతమంది భ్రమపడతారు ఆత్మ కూడా ఈ సంసారంలో భాగమే ఆత్మ సంసారి నేనే సంసారిని నేను ఆత్మస్వరూపుణ్ణి నేనే సంసారిణి నేనే పరిచ్ఛుండను అని కొంతమంది భ్రమ పడతారు ఆ భ్రమని తొలగించటం కోసం ఇక్కడ ఈ విస్తారమైనటువంటి వివరణ వచ్చింది కాబట్టి ఏమిటంటావైతే ఈ సంసారమంతా ఉన్నదే భోక్తృభోగ్య విషయ సంసార దీంట్లో ఉండే భోగ్యం ఏదైతే కలదో అది కార్య విషయ ఈ పంచభూతాత్మకమైన జగత్తు యొక్క పరిధిలో కొడుతుంది ఓన్లండి భోగ్యం జగత్తు పరిధిలో పడింది భోక్త జగత్తుకి అతీతంగా నిలబడి ఉంటాడు కదా నో యు ఆర్ మిస్టేకన్ భోక్తా ఈస్ ది సెల్ఫిష్ ఈగో స్మాల్ లిటిల్ ఈగో ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది మైండ్ అన్హెన్స్ ఇట్ బిలాంగ్స్ ఇన్ ది దృశ్యం ఇట్ బిలాంగ్స్ ఇన్ ది జగత్ ఇట్ బిలాంగ్స్ ఇన్ ది కార్యం మరి అయితే ఆత్మ ఏమిటంటే ఆత్మ భోక్తా కాదు భోగ్యం కాబట్టి మరి ఏమిటంటారు ఆత్మ సంసారములకు అతీతమైనటువంటి సాక్షి మాత్రమే కాబట్టి గుణ నిన్న చెప్పాను ఈ మాట గుణ గుణేశర్తంతే థింగ్స్ యాక్ట్ ఆన్ థింగ్స్ సో ఏ ఎన్ ఈగో విచ్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఎట్ డిజైర్స్ సమదర్ థింగ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈగో ఈజ్ ఆల్సో మైండ్స్ చైల్డ్ అండ్ మైండ్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ సూక్ష్మభూతముల నుంచి మైండ్ పుట్టింది ఆ మైండ్ నుంచి ఓ ఈగో పుట్టింది ఈగోకే ఆత్మకి సంబంధం లేదు ఆత్మ ఈగోను కూడా ఎలాగైతే ఇతర దృశ్యాలని ప్రకాశింపజేస్తూ ఉంటుందో ఈగోను కూడా ఆ విధంగానే ప్రకాశింపజేస్తూ ఉంటుంది కాబట్టి భోక్త భోగ్యము రెండూ కూడా కార్య విషయములే రెండూ కూడా దృశ్య చెందినవే అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలిసింది ఎందుకని అన్నం ఏమిటి పృథివీ అన్నాదమేమిటి ప్రాణం అంటే వాయువు సో వాయువు జగత్తులో అంతర్భాగమే వాయువు భోక్తయింది రివర్స్ చేసినప్పుడు పృథివి భోక్తయింది కాబట్టి రెండు పంచభూతాల్లోనే ఉన్నాయండి భోక్త భోగ్యం కూడా రెండో స్టెప్కి రండి అప్పు భోక్త అయితే జ్యోతిష్ భోగ్యమైంది జ్యోతిస్సు భోక్త అయితే అప్పు భోగ్యమైంది మూడో స్టెప్కి రండి పృథివీ భోగ్యమైతే అలా ఉందనమాట కాబట్టి భోక్తా సంసార భాగమే భోగ్యము సంసారంలో భాగమే ఈ రెండూ కూడా ఆత్మయందు లేవు నత్వాత్మ మరి ఆత్మయందు ఉన్నట్టుగా మాకు అనిపిస్తోంది ఆత్మే భోక్తని మాకు అనిపిస్తోందండి సంసారి ఆత్మయే దుఃఖి కూడా ఆత్మయే సుఖీ భోక్త ఇదంతా ఆత్మయే కర్త ఆత్మయే కర్త అని తాత్వికులు వాళ్ళు గట్టిగా చెప్తున్నారేమరి ఆత్మనితూ భ్రాంత్యా ఉపచర్యతే అంతే పొరపడుతున్నారు మీరు భ్రాంతి చేత ఆత్మయందు లేని కర్తృత్వాన్ని అంటే అనాత్మకు సంబంధించిన కర్తృత్వం దేని దేహాంది దేహం అనాత్మ పాంచభౌతికము దాని ఎందుండే కర్తృత్వాన్ని ఆత్మయందు పెడుతున్నారు మనస్సు అనాత్మ ఆత్మచేత దర్శింపబడుతూ ఉంటుంది సాక్షి యొక్క ఆత్మచేత ఆ మనస్సు యందు ఉండేటువంటి భోక్తృత్వాన్ని మీరు ఆత్మయందు ఆత్మయందు అధ్యారోపణం చేస్తున్నారు సో ఈ విధంగా ఆత్మయందు లేని ధర్మాలని అనాత్మ ధర్మాలని మీరు ఆత్మయందు అధ్యారోపణ చేసి ఆత్మయే సంసారి భోక్తా కర్త అనుకుంటున్నారు తప్పిస్తే భోక్తా కర్త సంసారి అంతా కూడా పాంచభౌతిక జగత్తులో భాగము ఆత్మకు వీటితో సంబంధం లేదు అనే విషయాన్ని ఆ మూడు విధముల ఉపాసన మనకి తేల్చి చెప్పినది నను ఆత్మాపి పరమాత్మన కార్యం తథోయుక్త తస్య సంసారీ అంటే పూర్వపక్షం మళ్ళీ మనం పూర్వపక్షంలోకి వచ్చేసాం విచారం పెద్ద విచారం నన్ను అలా పంచభూతాలు ఎలాగైతే దేవుణ్ణించి ఈశ్వరు నుంచి పుట్టేయో ఈ ఆత్మలు కూడా ఈశ్వరం నుంచే పుట్టేవి కాబట్టి ఆత్మలు సంసారమే ఆత్మాపి పరమాత్మన కార్యం పంచభూతాలు పరమాత్మ నుంచి పుట్టే కదా కార్యమే కదా ఆత్మ కూడా పరమాత్మ నుంచే పుట్టింది ఈశ్వరం నుంచి పుట్టే ఈ ఆత్మలన్నీ కాబట్టి ఈ ఆత్మలు కార్యములే కాబట్టి సంసారము ఆత్మ ఉంటుంది సంసారం ఆత్మ కాకపోతే ఇంకెవాళ్ళకి మీరేమిటి ఆత్మే బ్రహ్మనేస్తే నేనే బ్రహ్మ అయిపోతే ఇంకేమిటి అర్థమైనా ఉందా కాబట్టి సంసారం నేను సంసారిని నేను అల్పుడను పరిచ్ఛిన్నుడను అదేమన్నా ఏదో పూజ చేసుకుంటే మాకు ఏదో లాభాలు వస్తాయి ఏదో ఇలా కాలక్షేపం చేసుకుంటూ ఉంటాయి మీరు వచ్చి మధ్యలో ప్రవేశించి నీవు బ్రహ్మవి అంటే నేనే బ్రహ్మ అయితే మన నా బతుకు ఇలా ఎందుకు ఏడిచింది నేను ఇలా సంసారిని సుఖిని దుఃఖిని గిలగలాడుతో ఎందుకు ఉన్నాను మరి బ్రహ్మ అలాగే ఉంటాడా ఉన్నానా నేను సంసారిగా ఉన్నాను కనుక ఆత్మ సంసారి పూర్వపక్షం బాగానే కదండి పూర్వపక్షం నా ఇది కరెక్ట్ కాదు అసంసారిన ఏవా ప్రవేశశ్రుతే మళ్ళీ మళ్ళీ మొదటికొచ్చాం పాట అలాగే నువ్వు చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ప్రవేశశ్రుతి గుర్తు చేసుకో తత్ సృష్వా తదేవా అను ఆ పరమేశ్వరుడు సృష్టించాడు సృష్టించి దాంట్లో ప్రవేశించాడు ఇప్పుడు ప్రవేశించింది ఎవడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు సంసారంటవా కాదంటవా అబ్బే సంసారి కాదండి పరమేశ్వరుడు సంసార ఏమిటండి శ్రీకృష్ణుడికి ఎనమండుగురు భార్యలు ఉన్నారు కానీ ఆయన సంసారి కాదు అది ఈశ్వరుని యొక్క లక్షణం అది పరమేశ్వరుడు సంసారి కాదు సంసారిలా కనపడతాడు కాబట్టి ప్రవేశించినవాడు పరమేశ్వరుడు ఆయన అసంసారి తెలుస్తోందండి భాషార్థం అవుతుందా పరమేశ్వరుడు అసంసారి పరమేశ్వరుడు ప్రవేశించాడు కాబట్టి ఇక్కడ ఉన్నది ఇప్పుడు లభ్యమవుతున్నది ఎవడు అసంసారియగు పరమేశ్వరుడే కాబట్టి ప్రవేశించింది పరమేశ్వరుడైతే ఉపలభ్యమయ్యేది సంసార ఎలా అవుతాడు కాబట్టి ఆత్మ అసంసారి तत्स्रोष्ट्वा तत्सृ्वा तदविशत आकाशाद से ही असंसारेण परम कार्यु अवेशूयते सो आ मंत्रो यारे ये परमात्मा आकाशन पृथ्वी वरकू उकल जगत्को कारणमो ఏ పరమాత్మ సంసారి కాదో సంసారం ఈ పంచభూత లోపల ఉంటుంది కారణంలో ఇదే ఉండదు అటువంటి అసంసారి అయినటువంటి పరమాత్మే ఈ కార్య జగత్తులో అంటే ఈ దేహాలలో ప్రవేశించినాడు అనుప్రవేశం చేశాడు సృష్టించి వాటి ఎందు ఆత్మ చైతన్యం రూపంగా ప్రవేశించాడు అని మనకి చెప్తోంది శృతి కాబట్టి ఆ శృతిని మీరు అర్థం చేసుకున్నట్లయితే మనకేం తేలింది ఇలా వచ్చాయనమ్మా ఇక్కడికి వచ్చాయి ఇక్కడ ఖాళీగా ఉంది ఆ శృతిని బట్టి మనకేం తేలిందంటే ఇక్కడ మనకు ఉపలభ్యమయ్యేటువంటి ఏ చైతన్య జ్యోతి కలదో అది కేవలము అసంసారీయు పరమేశ్వరుడే అని మనకు తెలిసిపోయింది కాబట్టి అది మనం అది అలా అర్థం చేసుకోవాలి ఇక్కడ సంసారిత్వం కనుక ప్రతీయమానం అవుతుంటే అంటే తన ఎందు సంసారిత్వం కానవచ్చుతుండొో అది భ్రాంతి అని తెలుసుకోవాలి అదే సత్యము అని మనం అనుకోవడానికి వీలు తస్మాత్ కార్యాను ప్రవిష్టో జీవహత్మా పర ఏవా అసంసారీ ఈ ప్రవేశశ్రుతిని బట్టి మనకు సంగతి అర్థమైందండి ఇక్కడ ప్రవేశించినవాడు పరమే పరమాత్మ ఇప్పుడు ఉపలభ్యమవుతున్నవాడు ఎవడవుతాడు ప్రవేశించినవాడే ఉపలభ్యం అవుతాడు గదిలో ప్రవేశించినవాడే గదిలో దొరుకుతాడండి దొరికింది ప్రవేశించినవాడు కాబట్టి మరి ఇక్కడ జీవుడు ఉన్నాడంటే నువ్వు జీవుడని భ్రమపడ్డావు ఎవడైతే కార్యంలో ఈ జగత్తులో ఈ దేహాదుల్లో ప్రవేశించి జీవరూపంగా మన చేతను ప్రతీయమానమవుతున్నాడో ఆ జీవుడన్నీ భ్రాంతియే అది వాస్తవంలో ఆత్మ అది ఏ పరమాత్మ అది అసంసారి అని ఆ ప్రవేశశ్రుతి యొక్క తాత్పర్యము సృష్వా అనుప్రావిశది సమానకర్తృత్వోపత్తిష్ట శంకర భాష్యం ఎలా ఉంటుందంటే మనం ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి దారిలో పెట్టేస్తుంది దీనికి నేను దృష్టాంతం చెప్తాను కొన్ని రోడ్లు యూరప్లోనూ అమెరికాలోనూ ఉంటాయి రోడ్డు మీద మీరు వెళ్తూ ఉంటారు వేగంగా వెళ్తూ ఉంటారు పొరపాటుని కొంచెం లేన్కి పక్కకు వచ్చారనుకోండి ఆ లేన్ పక్కన రఫ్ రోడ్డు ఉండి టగటగా కారంతా కుదిరి కుదిరిపేస్తుంది కుదిపేసి మళ్ళీ టక్కుమన్ లేన్లోకి వచ్చేస్తే కామవుతుంది అలాగే మీరు ఈ ఉపాసనలో అవి చూసి ఆత్మవేరు బ్రహ్మవేరు అని మీరు కనుక పొరబడితే ఆ కారు అలా అలా కుదిపేసి మళ్ళీ వెనక్కి పెట్టేస్తారు సో అలాగే పెద్ద విచారము పెద్ద విచారం సో ఆయన చూడండి తత్ సృష్వా తదేవా అను ప్రావిశత్ అంటే ప్రవేశించను ఎవరు ప్రవేశించినది తత్ ఆ బ్రహ్మ ప్రవేశించను ఇప్పుడు సృష్వా అన్నది అంటే హాఫ్ వెర్బు నేను తెలుగులో మాట చెప్తాను భోజనము చేసి బయలుదేరినాడు అని ఉందండి ఇప్పుడు అక్కడ మీరు ప్రశ్న ఆలోచించి చెప్పండి నాకు భోజనం చేసినవాడు బయలుదేరిన వాడు ఒకడేనా వేరువేరా ఒకడే ఎందుకని చేసి అనే హాఫ్ వెర్బు ఉంది చూసారా ఈ హాఫ్ వెర్బులో కర్త ఎవడు ఉంటాడో ఆ ఫుల్ వెర్బులో కూడా కర్త వాడే ఉంటాడు భోజనం చేసినవాడు వీడును బయలుదేరినవాడు వాడు అయితే భోజనము చేసి బయలుదేరినాడు అని అలా చెప్పరు ఈయన భోజనము చేసినాడు ఆయన బయలుదేరినాడు అని చెప్తారు ఆ చేసి అనే పదాన్ని వాడరు తెలుగులో ఒకవేళ వాడినా సంస్కృతంలో వాడరు సంస్కృతంలో సమాన కర్తృత్వాన్ని పాణిని మహర్షి అలాగే దానికి వ్యా వ్యవస్థ చేసి పెట్టారు తత్సృష్వా హాఫ్ వెర్బ్ తదేవా నుషత్ ఫుల్ వెర్బ్ ఇప్పుడు రెండింటిలో కర్త సమానం ఉంటుందా భిన్నం ఉంటుందా సమానం ఉంటుంది సమాన కర్తృత్వ ఉపపత్తే శిక్ష ఇప్పుడు తత్సృష్వాలో కర్త ఎవరు పరబ్రహ్మ ప్రవేశించింది ఎవరు పరబ్రహ్మ ఇప్పుడు దొరికిది ఎవడు పరబ్రహ్మ మరి నాకు జీవుల్లో అనిపిస్తున్నాడే భ్రాంతి చేత సర్గప్రవేశక్రియ ఏకశ్చేత్ కర్త త్వయ అక్కడ రెండు క్రియలున్నాయి తత్సృష్టవా సృష్టి క్రియ తదేవా అనుప్రావిశత్ అను ప్రవేశక్రియ ఈ రెండు క్రియలలోనూ కర్త ఒక్కడైనప్పుడు మాత్రమే ఆ సృష్వా అనే త్వ కుదురుతుంది అది వ్యాకరణ నిర్ణయం ఇందాక తెలుగులో చెప్పినట్టే కర్తలు వేరు వేరుంటే భోజనం చేసింది ఈయనను వెళ్ళింది ఆయన అంటే భోజనము చేసి వెళ్ళాను అని ఎలా అంటారండి భోజనము చేసి వెళ్ళాను అంటే ఒకడే కర్త ఉంటాను కాబట్టి ఇక్కడ కూడా ప్రవేశించినది సృష్టించినది ఒకళ్ళే అంటే బ్రహ్మ సృష్టించాడు పరబ్రహ్మ సృష్టించినాడు పరబ్రహ్మయే ప్రవేశించినాడు పరబ్రహ్మయే ఇప్పుడు ఉపలభ్యమగుతున్నాడు మరి ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చిందండి అజ్ఞానం చేకొచ్చింది ఎలా పోతుందండి ఆ సంగతి తెలుసుకుంటే పోతుంది ప్రవిష్టస్య్యతూ భావాంతరాపత్తి చే అంటే పూర్వపక్ష అంటాడు నిజమేనా నువ్వు చెప్పింది ప్రవేశించినవాడు సృష్టించినవాడు ఒకటే కానీ ఏ బ్రహ్మ సృష్టించాడో ఆ బ్రహ్మ ప్రవేశించి ఆ ప్రవేశించడంలో గొంగళీ పురుగు సీతాకో రూపం మారిపోయింది సో ప్రవేశించినవాడు బ్రహ్మే తీరా ప్రవేశించాక జీవుడైనాడు పరిణామాన్ని చెంది జీవుడు అయినాడు జీవుడు అయ్యాడు జీవుడులా కనపడ్డాడు కాదు జీవుడు అయ్యాడు అని అంటే యాక్ట్ చేస్తూ ఉంటాడు చూడండి యాక్టర్ బెగ్గర్ యాక్టర్ చేస్తున్నాడు బెగ్గింగ్ రోల్ చేస్తున్నాడు బెగ్గింగ్ రోల్ చేసుకున్నవాడు కొంత ఆ పూర్వం తన రోలు తన యొక్క జీవితాన్ని మర్చిపోయి వాడు ఇంకా బెగ్గింగ్లోనే పడ్డాడు నాటకం అయిపోయిన తర్వాత కూడా ఇంతమంది ఉన్నారు వేస్ట్గా ఎందుకు కానీ వాళ్ళైనా నాటకం స్టేజ్ దిగేసి వాళ్ళలోకి వెళ్ళిపోయి బెగ్గింగ్ చేసేసుకుంటాం అదేమిట్రా అలా బెగ్గింగ్ చేస్తావు ఏమిటంటే మరి నేను బెగ్గర్ను కదా నువ్వు బెగ్గరవు కాదు అది యూఆర్ ఏ బిగ్ యాక్టర్ బిగ్ బిగ్ లక్షాధిపతివి అంటే అది నాకు తెలియదు నేను బెగ్గర్నే నేను దగ్గరగా అయిపోయాను అదేమిటి గంట సేపు చేసేప్పటికి బెగ్గరగా అయిపోయాను అలా అయిపోతాడా అలా అయిపో అయిపోయాడంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హ్యూమన్ అంత అలాగే బ్రహ్మజీవుడుగా అయిపోయినాడు మార్పు వచ్చేసింది పొంగళీ పురుగు సీతాకోకజీవిక అయిపోయింది రివర్స్ చెప్పాల్సి ఎనీవే అని పూర్వపక్షం వాళ్ళు మొత్తానికి ఎలాగోలాగా జీవత్వాన్ని నిలబెట్టాలి జీవుడే లేకపోతే ఈ పూజలు పురస్కారాలు నిలబడమని వాళ్ళ బెంగ జీవత్వాన్ని నిలబెట్టాలి మేమంటాము ఈ కర్మకాండ కోసం యథార్థ జీవుడు అక్కర్లేదు కల్పిత జీవుడు చాలు అని మనం అంటాం వాళ్ళు అలా కాదు కల్పిత జీవుడు మాకు పనికిరాడు యథార్థ జీవుడే కావాలి నేను జీవుణ్ణే నేను ఈశ్వరుణ్ణే అవను అవ్వబోను నాకు అవ్వాల్సిన అవసరం కూడా లేదు నేను అవ్వలేను అని వాడు హీస్ కమిటెడ్ టు హిజ్ స్మాల్నెస్ అదే అపూర్వపక్షి అలా అంటే ఆయన అంటారు ఉన్న ప్రవేశస్య అన్యార్థత్వ ప్రత్యాఖ్యాతత్వాత్ సో ఇలాగ ప్రవేశించినప్పుడు మరో రూపాన్ని పొంది ప్రవేశించాడు అనే విధంగా అర్థం చెప్పేటువంటి అవకాశం నీకు ఇవ్వకుండగా శృతి అటువంటి పరిణామాన్ని మార్పుని నిరాకరించినది అన్యార్థత్వ ప్రత్యాఖ్యాతత్వాత నిరాకరించి పెట్టింది శృతి అలాగంటే అవకాశం నీకు ఇవ్వట్లేదు నువ్వు అంతటి సమర్థుడు అని ప్రవేశించేప్పుడు మార్పు వచ్చేసిందనే ఒక కొత్త అర్థాన్ని నువ్వు తీస్తావని తెలిసే అటువంటి మార్పు చేయటానికి వీలు లేని విధంగా శృతి ఏ మార్పును లేకుండగానే ప్రవేశించాడని చెప్తోంది అని ఆ సంగ్రహ వాక్యానికి అర్థం వివరణ అనేన జీవేనా ఇది విశేష శృతే ధర్మాంతరేణ అనుప్రవేశ ఇది చేయ పొరపక్ష అంటాడు నువ్వు చెప్పింది పొరపాటయా నువ్వు పొరపడ్డావు ప్రవేశించినప్పుడు బ్రహ్మ దీంట్లో ప్రవేశించాడు కదా ప్రవేశిస్తూనే మారిపోయాడు ఎలా మారిపోయాడు జీవుళ్ళ మారిపోయాడు అని వేదమే చెప్తోంది అనేన జీవేనాత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని చాందోగ్యోపనిషత్తులో అనేన జీవేన అనుప్రవిశ్యా ఉంది జీవరూపంగా ప్రవేశించాడు కాబట్టి ఇప్పుడు ప్రవేశించడానికి ముందు బ్రహ్మే అయినా తీరా ప్రవేశించాక జీవుడైపోయాడు కాబట్టి ఇప్పుడు ఉన్నది జీవుడే జీవుడు బ్రహ్మ అవడు ధర్మాంతరేణ అనుప్రవేశ అంటే బ్రహ్మత్వాన్ని కోల్పోయి జీవత్వము కొత్త ధర్మాన్ని నెత్తిమీద వేసుకుని ఉన్నాడు ఆ ప్రవేశంలో ఈ మార్పు వచ్చేసిద్దు ఇప్పుడు అమెరికాలో కొంతకాలం ఉండి అమెరికన్ సిటిజన్షిప్ తీసేసుకున్నాడు అనుకోండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈజ్ నో మోర్ ఇండియా నేను ఇక్కడ సిటిజన్షిప్ స్క్రాప్ చేసేసాను అనుకోండి ఆ ప్రవేశంలో భాగంగా వాడు ఏమైపోయాడు కొత్తగా అయిపోయాడు అలాగేదో అయ్యింది అని వీళ్ళు అంటే ఇది చేత నా అది తప్పు ఎందుకని తత్వమసి ఇది పునః తత్వాతే హే అయినా నువ్వు కంగారు ప్రవేశి ఏ ప్రవేశిస్తే జీవుడున్నావే ఆ జీవుడు జీవత్వం యథార్థం కాదయా ఆ జీవుడిని ఉద్దేశించి అదే ఛాందోగ్యోపనిషత్తు అదే ప్రకరణలో కొంచెం ముందుకు వెళ్ళి తత్వమసి అని చెప్పింది అయినా ప్రవేశంలో జీవరూపంగా నీకు భాషించినా ఏ జీవుడన్న నువ్వు అనుకుంటున్నావో నీవు వాస్తవంలో బ్రహ్మవే ప్రవేశించింది బ్రహ్మ జీవత్వం మధ్యలో కల్పితము నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో నువ్వు బ్రహ్మవేన తత్వమసి అదే ప్రకరణం నువ్వు కోట్ చేసిన ప్రకరణమే చెప్తోంది కాబట్టి ప్రవేశించే ప్రవేశించుట అనే ప్రక్రియలో భాగంగా బ్రహ్మత్వం జారిపోయి కొత్తగా ఇంతకుముందు లేని జీవత్వం అనేది అని నువ్వు చెప్పేవే అదే అంగీకారం కాదు ఎందుకంటే అలాగే వచ్చినట్లయితే తత్వమసి చెప్పడం ఎలా కుదురుతుంది జీవత్వం యథార్థము బ్రహ్మత్వం తొలగిపోతే ఆ జీవుణ్ణి పట్టుకుని మం తత్ అసే అలా చెప్పడం కుదురుతుంది అలా చెప్తోంది కాబట్టి శృతి బ్రహ్మత్వానికి ఏ లోటు రాలేదు బ్రహ్మత్వమే ఉన్నది జీవత్వం మధ్యలో అజ్ఞానం చేత కల్పితమైనది అనే విషయం మనకి స్పష్టమైపోతుంది భావాంతరాపన్నైవ తదపోహార్థ సంపది చేషయాలు కొంచెం ఓపిక్గా శాస్త్రం చదువుకుని పరిశీలించదగ్గ విషయాలు నేను కొంచెం హడావిడి హడావిడిగా చెప్తున్నాను మరో సందర్భంలో విస్తారంగా చెప్తాను చూడండి సంపదనుంది సంపద అంటే డబ్బు దశకం అనుకున్నారు సంపద అంటే సంపదుపాసన అని ఒక ఉంది ఆ తత్వమసి మహావాక్యాన్ని ఈ ద్వైతవాదులు ఏం చేస్తారంటే ఉంది కదా వాక్యం దాన్ని ఏం చేస్తారు వాక్యాన్ని వాళ్ళు ఏమన్నా అంటారంటే అది తత్వమసి అంటే అది ఏమి జ్ఞానం కాదు నీవే బ్రహ్మవని తెలుసుకో అని కాదది అది నీవు జీవుడువే నువ్వు కానీ అప్పుడప్పుడు నేను బ్రహ్మని నేను బ్రహ్మని నేను బ్రహ్మని అని అలాగ ఊరికే ఓసారి ఉపాసన చేసుకోవటము సంపద ఉపాసన సంపద ఉపాసన లక్షణం ఎలా ఉంటుందంటే ఒక అల్పమైన దాన్ని తీసుకుని దానిపై గొప్పదాని ఆరోపణ చేసి ఆరోపణ చేయటం భావన చేయటం దానికి ఆ భావన ఉపాసన అంటే భావన అలాగ భావన చేసేదానికి సంపద ఉపాసన అని పేరు మనో బ్రహ్మేత్ ఉపాసీత ఇందాక మనం అనేక ఉపాసనలు చూసాం మనస్సెంత మనస్సు చాలా అల్పమైన శక్తి కానీ ఆ మనస్సునందు మనం పరబ్రహ్మని భావన చేస్తాం దాన్ని సంపద ఉపాసన అంటారు అలాంటి ఉపాసనది తత్వమసి కొంతమంది ఇప్పటికీ కొన్ని కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా బోధిస్తారంటే సో హమ్ అని అలా బోధిస్తూ ఉంటారు సో అని గాలి పీల్చుకో హమ్ అని విడుకు పెట్టాను అలాగ గాలి పీల్చి విడికి యు ఫీల్ యు